డెభై రెండు కాయసిద్ధిగోరి గగనంబులను జేరి వాయుభక్షణమున వనరె నేని తనువు తుదకు పోవు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము పంచభూత నిర్మాణమైన శరీరమునకు ఆధారముగనున్న ఓ ఆత్మ వినుము స్థిరకాలము బ్రతుకవలయును అను ఉద్దేశముతో గాలిని శ్వాసద్వారా కుంభించుచు శరీరమును గాలియందు తేల్చివేయుచూ ఇదియే పెద్ద యోగము అనువారు కలరు ఎంతకాలము బ్రతికినా గుణములతో కూడుకున్న శరీరము చివరకు మట్టిపాలైపోవును విశేషార్థము శ్వాసను కుంభించుట వలన ఆయుష్షును పెంపొందింపజేయవచ్చును అందువలన కొందరు శరీరమును తొందరగా వదలకుండా చాలాకాలము బ్రతుకుటకు వాయుభక్షణ చేయుచున్నారు వాయువును కుంభించి శరీరమును భూమి నుండి నాలుగు లేక ఐదు అడుగుల ఎత్తు వరకు ఆకాశమున తేలునట్లు ఆత్మయందు ఆసక్తి లేనివారు ప్రాణాయామము చేసి ఇది ఒక యోగము అనుచున్నారు విద్య నేర్చి గాలిని కుంభించినప్పటికీ రాదు అది యోగము కాదు అట్లు చేయుట వలన ఎన్నాళ్ళు బ్రతికినా చివరకు జాతస్యహిధృవో మృత్యుహు అను వాక్యము ప్రకారము శరీరము విడువవలసినదే యగును